గణపతిజన్ హవామహే కవిని కవీనాముపనిశ్రవస్తమ జ్యేష్టరాజి బ్రహ్మణా బ్రహ్మణనశ్రుతిమాగత సశివసమారం శంకరాచార్యమ్యమాన్స్మృదాచార్యపర్యంతే గిరు పరపరా యస్కృత్యరోస్వదీ తటోజయముదీరే ఆత్మస్వరూపంధుగణ యాభై ఒకటో శ్లోకజంబుద్ధి ఫలం చనీషిణ జన్మంధవిర్ముక్త పదం గచ్చిణ మనసా మనీషా మనస్ ఈషానవుతుంది టీకి లోపం మనస్సులో ఉండే టీక లోపం వస్తుంది పేర్ లోప మనీషా అవుతుంది పతంజలి ఇలాగే పతన్ అంజలి టీక్ లోప పతంజలి అనివే మనస్సుపై విజయము గలవాడు మనీషి మనిషి వేరు మనీషి సో మనీషి అంటే మనస్సుపై విజయం గలవాడు మనస్సుపై విజయం ఎనకండి అంటే మనస్సు ఎవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఎప్పుడు గతాన్ని గురించి శోకించటం మనస్సు కలవద్దు మనకి ఏ రకమైన నియంత్రణ ఉండదు మనస్సు మీద మనస్సు గతంలో తీర్చుకుపోతే గతంలోకి పోయి దుఃఖిస్తూ ఉంటాం మనస్సు భవిష్యత్తులో వీర్చుకుపోయింది అనుకోండి భవిష్యత్తు కల్పన కాల్పనికమైన భవిష్యత్తు మనస్సే కల్పన చేసుకుంటున్నాము భవిష్యత్తు దాంట్లో తీర్చుకుపోతుంది తీర్చుకుపోయి ఆ అక్కడ వీడు భయపడుతూ సో ఈ విధంగా మనస్సు చేసేటువంటి మాయ ఎంత మోసం ఎంత ఉంటుంది వీడు ఏం చేయాల్సి ఉంటుంది మనస్సుని మనస్సుపై జీయాన్ని సాధిస్తే అదే మనస్సు ఒక అద్భుతమైన ఉపకరణంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మరి మనస్సుతోటే కదండి సకల జగత్తుని మనం దర్శించేది తెలుసుకునేది మనస్సుతోటే కర్మలన్నీ చేస్తూ ఉంటాము మనస్సే సర్వం ఓ రకంగా చక్కటి ఇష్టం అంటే దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అంత సూక్ష్మమైన ఇన్స్ట్రుమెంట్ అదే కదా మరో లేజర్ బీమ్ లేదండి లేజర్ బీమ్ ఉంది కంటికి లేజర్తో ఆపరేషన్ చేస్తారు అంటే కరెక్ట్గా ఆ లేజర్ గన్ ఉంటుంది దాని నుంచి ఆ లేజర్ బీమ్ వస్తుంది చాలా చాలా పవర్ఫుల్ బీమ్ అండి ఎందుకంటే మీరు లేజర్ ప్రింటర్స్ ఉంటాయి చూడండి ఈ లేజర్ ప్రింటలో మీరు ప్రింట్ చేసి ఆ కాగితం ముట్టుకుంటే కాగితం వేడిగా ఉంటుంది ఎందుకంటే లే అదే మీరు ఇంక చెప్తూ తింటారు సోనో వాటర్లోనూ కాగితం వేడిగా ఉంది పనే లేరస్లో ఎందుకంటే లేజర్ అనేప్పటికీ దాంట్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది శక్తి ఎక్కువ సో ఆ శక్తి అంతా మీకు వేడి కాగితం వేడెక్కడం కష్టం ఉంది మెటల్ పీస్ వేడెక్కడం తేనికాను కాగితం అంత గమ్ములు వేడెక్కడం ఎనివే సో లేజర్ గమ్ ఉంటుంది చాలా పవర్ఫుల్ ఒక పౌస్ కింద దాని నుంచి లేజర్ బీమ్ వస్తుంది అది కనుక చర్మమే పెడితే చర్మం అక్కడికి చిన్న పడిపోతుంది అది పెడతా అది కంటి మీ పెడతా కరెక్ట్గా కనుగుడ్డు మీ పెడతా పెట్టి మొత్తం అంతా ఫిక్సేషన్స్ అన్నీ చేసి కంప్యూటర్లోకి ఫీడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ ఎంత పవర్ రావాలి ఎంతసేపు ఉండాలి ఎక్కడ ఉండాలి వీడికి అంటే ఫిక్స్ చేస్తాడు ఆ పొజిషన్ పవర్ ఆఫ్ ది లేజర్ అండ్ ది డ్యురేషన్ ఈ మూడు ఫిక్స్ చేస్తారు ఫిక్స్ టీ స్విచ్ అని చేస్తుంది అంతే ఆపరేషన్ అయిపోతుంది ఓవర్ ఆ కంట్లో ఉన్నటువంటి ఏదో సుఖం ఉంటుంది దీస్ నో టేకింగ్ ఫిర్ ఆర్ ది పర్సన్ కెన్ బికమ్ కాబట్టి లేజర్ వైద్యం మంచిదే జంటదా అంటే అంత సూక్ష్మం అదేదన్న మనస్సు అలాగా మనిషి జీవితాన్ని అది పవిత్రం చేసేసి మోక్షం దగ్గరికి తీసుకుపోగలదు దానిపై విజయాన్ని సాధిస్తే ఒకవేళ దాని మీద సరైన కంట్రోల్ లేదనుకోండి దాన్ని సరిగ్గా వాడుకోవడం చేత ఆ లేజర్ భీము వీడి పేషెంట్ గుడ్డు కూడా ఇవ్వడానికి అలా సచే కర్ఫెక్ట్ కంట్రోల్ ఆన్ దర్టిలైజర్ ఇంకే రుత పర్ఫెక్ట్ కంట్రోల్ అంటే అన్ని వైపుల నుంచి అలా కంట్రోల్ చేస్తారు అదేవిధంగా మనస్సుపై చక్కటి నియంత్రణ కలిగిన వాడు మనీషి మనీషి ఒక్క విషయాన్ని తెలుసుకున్నాడు అంటే ఆ విజ్ఞానానికి తగ్గట్టుగా మనస్సు పనిచేసుకో కాబట్టి కర్మ యొక్క ఫలము కేవలము భవిష్యత్తులో కల్పన మాత్రంగానే ఉంటుంది కర్మ మాత్రమే మన ముందు ఉంటుంది ఇప్పుడు యజ్ఞమే చేస్తున్నాడు అనుకోండి యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది ఈ స్వర్గం ఎక్కడుందంటారు ఇప్పుడున్న స్వర్గం కాదు మనం మాట్లాడేది వీడికి లభించే స్వర్గం ఇప్పుడున్న స్వర్గం వల్ల వీడికి ఎవరి ఉపయోగం వీడికి లభించే స్వర్గం ఎక్కడుందంటారు ఇప్పుడు అమెరికాకి వేస్తా రాలేదనుకోండి వీడికి ఎవరి ఉపయోగం వీడికి లభించే స్వర్గం ఒక కల్పన మాత్రం వీడికి ఎప్పుడో లభిస్తుంది భవిష్యత్ ప్రస్తుతానికి లేదు కానీ ప్రస్తుతమైనటువంటి కర్మ ఉంది ఆ కర్మ ఎంత సుందరంగా ఉంటుందంటే ఆ బాగా వచ్చి చక్కగా చేయటం చేతనైతే చాలా అందంగా ఉంటుంది ఆ హోమాల అవి చేస్తుంటే మంత్రాలు సరిగ్గా చెప్పగలగాలి కుళ్ళ స్వరాలు వేసి పాడు చేస్తే అది విసిగేస్తుంది కానీ కరెక్ట్గా మంత్రం చెప్పి తప్పులు లేకుండగా శ్రద్ధతో ప్రేమతో కనుక చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూడటానికి బాగుంటుంది చేయడానికి బాగుంటుంది ఇట్ ఈస్ గుడ్ ఆల్ ది వే కర్మలో అంతటి శోభం ఉన్నది దాన్ని ఎంజాయ్ చేయాలి వీడికి స్వర్గ దృష్టి ఉంటే దీన్నేం ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఆ మనస్సుని భవిష్యత్తులోకి పరిగెత్తకుండా వర్తమానంలో అర్థపెట్టారు హౌ టు డూ దాట్ ఒక్కటే పద్ధతి ఒక్కటే ఉపాయం ఈ కర్మ కర్మ మీద కాన్సన్ట్రేట్ చేయి కర్మ నుంచి పుట్టే ఫలాన్ని మర్చిపో కర్మజం ఫలం చెప్ప విడిచిపెట్టి ఎవరో అంటారో ఎవరిని విడిచిపెట్టడానికి ఇంకా రాలేదు కదా ఇలా విడిచిపెట్టడం అంతే ఒహిహ్ అదే దానర్థమే ఇంకా రాలేదు కానీ దాన్ని గురించి భావన చేయటం మానేయమని అర్థం దాని గురించి తృష్ణ కలిగి ఉండటం మానేయ్యి సో కర్మఫలాన్ని ఈశ్వరార్పణం చేసి దాని చేత ప్రేరితము కాకు స్వ కర్మ ఫలమునందు ఆనందం ఉంటుంది అని వీడు అనుకున్నాడు అనుకోండి కర్మ ఫలంలో మజా ఉంటుంది ఆనందం ఉంటుంది అప్పుడు వీడి ఆనందం ఎక్కడ ఉంటుంది భవిష్యత్తులో ఉంటుంది వర్తమానంలో ఉండదు ఎందుకని కర్మఫలం వర్తమానంలో ఉండదు భవిష్యత్తులో ఉంటుంది కర్మలో ఆనందం ఉందంటే వాడి ఆనందం ఎప్పుడు ఉంటుంది వర్తమానంలో ఉంటుంది ఇప్పుడు మీకు ఆనందం వర్తమానంలో ఉండాలా భవిష్యత్తులో ఉండాలా వర్తమానంలో ఉండాలండి భవిష్యత్తులో ఆనందం అంటే ఏంటంటే కల్పన తప్పింకే ఉంది భవిష్యత్తుతో ఏమీ లేదు ఉన్నది వర్తమానమే కాబట్టి మీరు ఆనందాన్ని సంపాదించే ఉపాయం ఏమిటంటే ఆ ఆనందం వర్తమానంలో ఉండేట్లో చూసుకోవడం ఆనందాన్ని కోల్పోయే పద్ధతి ఏమిటంటే ఆనందాన్ని భవిష్యత్తులో కూర్చోపెట్టండి కాబట్టి కర్మ వర్తమానంలో ఉంటుంది కర్మ ఫలం భవిష్యత్తులో ఉంటుంది కాబట్టి మీరు ఆనందాన్ని పొందాలనుకుంటే కర్మలోనే పొందాలి కానీ కర్మఫలంలో మీరు ఆనందాన్ని పొందే ప్రసక్తే లేదు ఎందుకంటే కర్మఫలం ఎప్పుడూ కూడా భవిష్యత్తులోనే ఉంటుంది విత్ ఇన్ గివెన్ టు కర్మా కర్మ ఫలము అనే రెండింటి గురించి నేను చెప్తున్నా ఎప్పుడో గడచిపోయిన కర్మ దాని కర్మఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాం దాని మాట కాదు కర్మా కర్మ ఫలం సో కర్మజం ఫలం చెప్పాలి అలా త్యాగం చేయాలంటే వాళ్ళు బుద్ధి యుక్త ఆ బుద్ధి నిర్మాణం అయి ఉండాలండి బుద్ధిని నిర్మాణం చేసుకోవాలి సో బుద్ధి నిర్మాణం చేయకుండా ఒకరు దేహ నిర్మాణం చేస్తారు బాడీ బిల్డర్ అంటూ బిల్డ్స్ ది బాడీ ఎంతకాలం ఉంటుంది బాడీ బిల్డర్స్ని మీరు చూడండి మీకు నేను సత్యం చెప్తా ఏ బాడీ బిల్డరు కూడా హీజ్ నాట్ హ్యాపీ పర్సన్ వి ఆర్ అన్హాపీ పీపుల్ బాడీ బిల్డర్స్ మొబైళ్ళలో బాడీ బిల్డర్సు స్త్రీలలో డాన్సర్స్ దే ఆర్ అన్హాపీ గా ఎందుకంటే ఈ బాడీ బిల్డింగ్ అన్నది ఇట్స్ ఎ వెరీ షార్ట్ డ్యూరేషన్ లైఫ్ ఎనభై ఏళ్ళు కూడా బతికితే బాడీ బిల్డింగ్ మహా ఉంటే పదేళ్ళు ఉంటుంది మిగతా డెబ్బై ఏళ్లలో ఈ పదేళ్లకి ముందున్న జీవితం అంతా కూడా ఈ పదేళ్ల ప్రిపరేషన్ పోతుంది మిగిలిన జీవితము ఆ గడిచిన వైభవాన్ని తలుచుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి దుస్థితికి దుఃఖిస్తూ బతుకుతుంది డ్యాన్సర్ కూడా అంటారు ఈ డ్యాన్స్ ఈజ్ అ ప్రాప్లం డ్యాన్స్ ఒకటి ఫ్యాషన్ షో ఒకటి ఫ్యాషన్ గర్ల్స్ ఉంటాం వాళ్ళను కూడా ఉంటే పదేళ్ళు కూడా పదేళ్ళు ఎక్కడండి పదేళ్ళు ఇజ్ అ లాంగ్ పీరియడ్ ఈ టెన్నిస్ ప్లేయర్స్ మహాంటే వాళ్ళు ఏడాది రెండేళ్ళు మూడేళ్ళో ఉంటారు లాస్ట్ ఇయర్ గాలియో ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ ఈరోజు ఏడాది ఎక్కడ అసలు క్వార్టర్ ఫైనల్స్ కూడా లేడు కాబట్టి సో డాన్ గోస్ హేవ్ ఎనీవే సో బుద్ధియుక్త బాడీ బిల్డింగ్ దాన్ని చేయాల్సింది బుద్ధి బిల్డింగ్ చేసుకోవాలి బుద్ధిని బిల్డ్ చేయాలి బుద్ధిని బిల్డ్ చేయటం అంటే సమత్వ బుద్ధి కర్మయోగ బుద్ధి దాన్ని బిల్డ్ చేసుకుంటే కర్మఫలాన్ని పక్కన పెట్టడం చాలా తేలిక అటువంటి వాళ్ళు జన్మబంధ వినిముక్త పదం లక్ష్యం ఈ నిష్కామ కర్మయోగానికి శ్రీకృష్ణుడు చూపించే ఫలము ఇంకే మామూలు మామూలు ఫలమేం చెప్పడా ఇంకా అల్టిమేట్ ఫలమే సో సింహము యొక్క కొడితే ఏనుగు యొక్క కుంభస్ఫలాన్ని కొట్టాలన్నట్టుగా చెప్తారు అనామయం పదం గచ్చంతి ఇదుపద్రవము ఉపద్రవరహితమైనటువంటి పదము మోక్ష పదాన్ని పొందుతాడు హాస్యం కర్మజం ఫలం తక్వేతి व्यवहितेन संबंध अं आक्य चूस्ते कर्मज बुद्धि युक्ता है वीडेंगे कर्मजमु कर्मजमने पदाक बुद्धि कलपे प्रयत्न अदान पौर चयको यर्मजमन फल में कलो अनर्थम इष्टाष्ट दे कर्मज फल కర్మభ్యో జాతం ఏమిటండి కర్మల నుండి పట్టే పుట్టే ఫలం ఏమిటండి ఇష్ట అనిష్ట దేహ ప్రాప్తి మీకు ఇష్టమైన దేహము లభించుట మీరు కోరుకునే దేహం లభించటం అనిష్టమైన దేహము లభించుట కోరుకొని దేహం లభించటం అంటే సుఖ దుఃఖాలన్నమాట మీకు ఇష్టమైన దేహం లభిస్తే సుఖం అనిష్ట దేహం లభిస్తే దుఃఖం ఈ ఇష్టానిష్ట దేహములు లభించుట అన్నది జనరల్ చెప్పారు వైదిక కర్మని మనసులో పెట్టుకుని చెప్పిన మాట మీరు పుణ్యకర్మ చేసుకుంటే మీకు స్వర్గానికి వెళ్తారు అంటే ఎలా వెళ్తారు స్వర్గానికి ఇక్కడ నుంచే విమానం ఎక్కువ వెళ్తారా ఏమీ ఈ దేహం ఇక్కడ చచ్చిపోతే కాదా అక్కడ అది వెళ్ళడం ఇక్కడ చచ్చిపోవాలే అక్కడ పుట్టాలి ఈ చావు ఆ పుట్టుకలు ఏందే వెళ్ళడం కూడదు ఇక అమెరికా వచ్చినట్టు కాదు అమెరికా వెళ్తాంటే ఈ దేహంతో వెళ్ళి రావచ్చు ఇక్కడ చచ్చిపోయి అక్కడ పుట్టక్కర్లేదు ఒక అమెరికా వాడు ఇవ్వలేదు అనుకోండి అంతే అవుతుంది అది ఎందుకంటే స్వర్గానికి వెళ్ళడము అంటే అదేదో విన్నానికి బాగానే ఉంది కానీ ఇక్కడ చచ్చిపోవాలి అక్కడ కొట్టాలి జన్మ మారణం రెండు ఉంటాయి సో కాబట్టి ఇష్టదేహ ప్రాప్తి అంటే ఇక్కడ చచ్చిపోయి అక్కడ కొత్త దేహాన్ని సంపాదించాలి భోగ దేహాన్ని పొందాలి అనిష్ట దేహ ప్రాప్తి అంటే నరకానికి వెళ్ళడం అక్కడ కూడా యాతన దేహాన్ని పొందుతాడు యాతనాలను అనుభవించటం కోసం ఒక దేహాన్ని పొందుతారు సో మళ్ళీ మనుష్య దేహం కూడా రావచ్చు వాట్ సో ఇష్టదేహము లభించుతా అనిష్టదేహము లభించుతా అని జనరల్గా చెప్పారు దాన్ని మీరు ఇదే ఇదే జన్మలో కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు ఎవరైనా ఆరోగ్యం కోరి ఏదైనా పూజలు చేసుకున్నాడు అనుకోండి వాళ్ళకి ఆరోగ్యం కుదుటబడింది అనుకోండి అది ఇష్టదేహ ప్రాప్తి ఇష్టదేహమేగా ఇప్పుడున్న దేహం నాకు ఇష్టం కాదు ఇంకో దేహం మైకేల్ జాక్సన్ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈజ్ బ్లాక్ జంక్ ఒకప్పుడు ఆయన ఫోటోగ్రాఫ్ చూసి ఇప్పుడు ఆయన ఫోటోగ్రాఫ్ చూస్తే ఇది ఎ హ్యూజ్ ఫ్యాంటసీ ఎలాగంటే హీ ట్రైస్ టు లుక్ లైక్ ఎ వైట్ మ్యాన్ ఈజ్ బ్లాక్ డై ట్రైస్ టు లుక్ లైక్ ఏ వైట్ మ్యాన్ ఎంత దురదృష్టమో చూడండి సో దాని మీద సజ్జరీలు ప్లాస్టిక్ సజ్జరీలు ఇది అది కోట్ల రూపాయలు వెచ్చించి ఎంతైనా ఇంకా వాడు బ్లాక్ మనిషి లాగే ఉంటాడు ఒక ఫ్యాంటసీలో బతుకుతూ ఉంటాడు రియాలిటీకి దానికి సంబంధమే ఉండదు చాలా విడ్డూరమైన స్థితి ఈ లాస్ట్ వేగస్లో కసీనోకి అటాచ్డ్గా ప్లాస్టిక్ సర్జరీ సెక్షన్ ఉంటుంది కెసనోకి అటాచ్డ్గా ఉంటుంది కెసనో అంటే ఈ జోద గృహము దానికి అటాచ్డ్గా రెండు ఉంటాయి ఒక చాటల్ ఉంటుంది అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ చేపట్టల్లోకి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు ఆ తర్వాత దాని పక్కనే ఒక విడాకునిచ్చేటువంటి వ్యవస్థ ఉంటుంది ఈ చేపల్ పక్కనే ఉంటుంది ఇవన్నీ పక్క ఉంటాయి నేను వీడు ఆశ్చర్యపోయినవి చూసి ఎవరైనా ఇలా ఉంటాను ఇంకో పక్కన ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసేటువంటి డాక్టర్స్ వాళ్ళు ఉంటారు డాక్టర్స్ ఉంటారు ఏం డాక్టర్స్ అండి ఆ కెసీనోలో జోరా అవుతూ ఉంటుంది వీళ్ళు ఇక్కడ వైద్యం ఉంచి ఏమిటి వైద్యం చేస్తారు వాళ్ళు అంటే నా ముక్కు బాగులేదు నా చెడు బాగులేదు అని ఈ బ్యూటీకి సంబంధించినటువంటి పిచ్చి మొగాలలోనూ ఉంటుంది ఆదాయలోనూ ఉంటుంది వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సర్జరీ అనేది ప్లాస్టిక్ సర్జరీ ఈ మైఖేల్ జాక్సన్ హీజ్ లాస్ట్ వేగాస్ డైట్ లాస్ట్ వేగా సమీపంలో ఆ కోస్ట్ లో ఉంటాడు హీ ఎస్ ఎ జెట్ ఆ జట్ లో అక్కడి నుంచి బయట లాస్ట్ వేగాస్ వస్తాడు లాస్ట్ వేదాస్ నుంచి బయట పోతూ దిస్ ఈజ్ ఈస్ జాబ్ ఆ లాస్ట్ వేదాస్ లో ఈ సర్జన్స్ దగ్గర ఆ జట్ ఆ దేహం అంతా మార్చుకున్నాడు ఇష్టదేహ ప్రాప్తి ఇష్టదేహ ప్రాప్తి అంటే ఏంటో చేస్తారు దీనికోసం మళ్ళీ పరలోకమే ఆ ఒక్కర్లా దృహలోకంలో కూడా అది వర్కౌట్ కాలేదనుకోండి కొద్ద గొప్ప వర్కౌట్ అయింది ఇంకా కాలేదు దానికి ఎవరు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అది ఏదో నొప్పి పుడుతూ ఉంటుంది అదేదో సర్జరీ చేయించి వస్తాడు ముక్కు పొడుగుతూ ఉంటే పొట్టి చేసుకొని అది ఫోర్ పెయిన్ వస్తూ ఉంటుంది అనిష్ట దేహప్రాప్తి సో ఈ విధంగా ఈ కర్మ ఫలం అన్నది ఇహలోకంలో కూడా ఉండొచ్చు సో ఇటువంటి ఫలము ఈ ఫలమునందు తృష్ణ పెట్టుకోవద్దు ఫలం చెంత చేయక నాకు ఫలా ఫలం కావాలి మీరు అన్నారనుకోండి అది రాదేమో అనే భయం ఉంటుందా ఉండదా అది రాదేమో అనే భయం ఉంటుందా ఉండదా ఉంటుంది ఇప్పుడు ఒక ఆయన ఒక ఇండస్ట్రీ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎస్ఎస్ఐ చేస్తే వాళ్ళు ప్రభుత్వం లోన్ ఇస్తారు ఈయన ఆ లోన్కి అప్లై చేసి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా తయారు చేసుకుని అంతా చేసిన తర్వాత ఎవరో ఏం చెప్పాడంటే మీ చేతిలో ట్రయాంగిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్ అంటే ఏమిటి అది ప్రోగ్రెస్ అవ్వదు ఇటు ఇటు అది ఇదే ఇంటర్ప్రిటేషను అదే అదేమో సత్యమయం కాదు ఇంటర్ప్రిటేషను ట్రయాంగిల్ అంటే అలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం అది ప్రోగ్రెస్ అవ్వదు అది కాబట్టి ట్రయాంగిల్స్ కట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ గీతంలో కాబట్టి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి అప్లై చేయడా అక్కర్లేదా అని వెందలో నా దగ్గరికి వచ్చి అతను ప్రశ్న అడిగాడు ఈ ట్రయాంగిల్స్ మంచిదా చెడుదా అంటే నేను చెప్తాను ట్రయాంగిల్స్ మంచి కాదు చెడు కాదు అంటే అతను ట్రాయింగల్స్ లేకపోవడం మాట వెళ్తుంటాడు ట్రాయింగిల్స్ లేకపోవడం కూడా మంచి కాదు చెడుతుంది ఏం చెప్తారండి వాటి ఆన్సర్ కానీ ఇది అవుతుంది సో అతనికి అంటే ఇంకా ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తుండగానే ఫలం గురించి ఆలోచిస్తాడు ఫలం గురించి ఎప్పుడైతే ఆలోచిస్తాడో భయం వేస్తుంది ఈ ఫలం వస్తుందే దాంతో వాటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంకేం చేయగలుగుతాడు ఏం క్రియేటివిటీ వస్తుంది ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఒక క్రియేటివ్ గా ఏమైనా చేయగలుగుతా పోలే లోన్ ఏదో తిన్న మీద పడి సంపాదించాడు అనుకోండి ఆ సద్వినియోగం చేసి ఒక ప్రాజెక్ట్ని నిలబెట్టాలి కదా అక్కడ దానికి క్రియేటివిటీ ఉండాలి కదా వీడు అసమాన భవిష్యత్తు ఫలాన్ని కలుపుకుంటో చేతుల్లో ట్రయాంగిల్స్ ఉన్నాయనో గ్రహాలు ఉన్నాయనో అలానే బెంగపెట్టుకుంటే వీడు ఎప్పుడు చేసాడు ఈ ప్రాజెక్ట్ని సో తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేస్తారా చేరా అని బెల్లబెట్టుకుని నేను పుస్తకం మేడం మొదలు పెడితే నేను ఎప్పుడు వస్తాను వాళ్ళు చేస్తారో చేయడో చెప్పలేము యూ కెనాట్ గ్యారంటీ ఇన్ ఇన్నో గ్యారంటీ దీ మేనాట్ డూయిట్ మనైతే నువ్వెందుకు చేసుకున్నావు నేను వాళ్ళు చేస్తారో చేయడో అసలు ఆలోచన చేయను ఎదురుకుండా శ్లోకం ఉంది అందమైన శ్లోకం దాని అర్థాన్ని భావన చేసి టైప్ చేయటం ఇంకా ఈశ్వరార్పణం వస్తుంది అక్కడికి ఆ ఆ తర్వాత ఒప్పుకుంటే ఇంకో శ్లోకం చేయటం ఇంకో పది శ్లోకాలు చేయటం ఓపిక లేదనుకోండి ఇష్టం తీసుకోవడం ఓపిక ఉన్నప్పుడు చేయొచ్చు అలా చేస్తే మీరు చేయగలరు కానీ దేవస్థానం వాళ్ళని తలుచుకుంటూ మీరు వర్క్ చేస్తే బెంగత పింకే వాళ్ళు ఏమో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకైతే తెలియదు నాకేం తెలుస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఫలాన్ని గురించి ఆలోచిస్తే వాడు వర్తమానంలో కర్మని చేయలేడు సో కాబట్టి బుద్ధియుక్తాహ అందాము బుద్ధియుక్త మత్వ బుద్ధియుక్త ఏమంటే భవిష్యత్తులో ఫలం బాగుంటుందా బాగుంటదా ఏమో బాగుంటుంది స్వీకరిద్దాము బాగులేదు అది స్వీకరిద్దాము అనేటువంటి ధోరణతో వర్క్ చేయడం ప్రారంభించాలనుకోండి ఈశ్వరార్పణం ఫలం ఈశ్వరుడు ఏమి ఉన్నది భయ్ ఈశ్వరుడికి కదా ఫలం చెక్వ కర్మ ఫలదాదెవడు ఈశ్వరుడు కదా మరి ఈశ్వరుడిచ్చి ఫలం గురించి నువ్వు మేమాంసం చేస్తావేంటి అరగడం ఒకటి అయితే కర్మజన్మ ఫలం చెక్వ ఇసుకు చూడదాం లీవిటే లేక ఈశ్వరా టైప్ దెన్ అప్పుడే ఉంటుంది నీ ఫోకస్ ఉంటా దేని మీద ఉంటుంది కర్మ మీద ఉంటుంది ఫలం మరి ఫలం మాటేమిటి ఫలం మాటేమిటి ఫలం ఏదొస్తే అది స్వీకరిద్దాము అది బుద్ధియుక్త సమత్వ బుద్ధియుక్త ఇక్కడ పెట్టుకోకూడదు అస్మాత్ అది వాక్యం మొదట్లోనే పెట్టుకోవాలి కానీ శ్లోకంలో అక్కడ అక్కడ వచ్చింది జీర్తాహ పక్కన హీముడుగా ఈ ఎక్కడుండో అక్కడ ఉన్నా హీ అనగా ఎందువలన అనగా అని అర్థం ఫలం చెక్వా పరిత్యజ్య విడిచిపెట్టి ఫలమును విడిచిపెట్టడం ఫలం లేదు కదా ఎలా విడిచిపెడతాం కర్మ ఉంది దీన్ని ఉంచుకోవడమో విడిచిపెట్టడమో దీనికి ఉంటుంది లేని ఫలానికి విడిచిపెట్టడం ఫలం చెక్వ అంటే ఫల ప్రశ్నాం ఫలాన్ని గురించి వీడి ఫలాన్ని గురించి చింత చేయకురా దాన్ని విడిచిపెట్టు అంటే అర్థం ఏంటంటే దాన్ని భావన చేయడం మానేమనే విడిచిపెట్టడానికి వీడి జీతంలో ఉంటాయి కదా ఇప్పుడు పదిహేనో తారీఖున వీడి జీతం ఇంకా ఎన్ని రోజులు ఉంది అండి ఏమి కాదు డ్యూటీకి రాగానే అదే జీతం లేదా జీతం మాట పక్కనే పెట్టం వచ్చి పనిచేయదు అని జీతం పక్కన పెట్టడానికి ఉంటే పక్కన పెట్టడానికి అంటే దాని గురించి భావన చేయడం మానేమని అసెప్తారు ఎందుకు భావన చేయకూడదు తప్పే ఉంది అంటే తప్పేం భావన చేస్తే చిత్రగుప్త అకౌంట్లో రాయడు వీడికి పాపం వచ్చిందని రాయడు అలాంటి ఇష్యూ కాదు జీతాన్ని భావన చేస్తే ఆ రోజు వివరణ చేయాల్సిన డ్యూటీ వీళ్ళు ఫెయిల్ అయిపోతాం చేయలేకపోతాం ఉత్సాహంగా చేయలేకపోతాం తద్వారా ఫలం కూడా అవకాశం ఉంది కాబట్టి చక్కగా వర్క్ చేసుకుంటూ ఉండటం వర్తమానంలో జీవించటం వర్క్ చేస్తూ ఉండటం ఏమో ఏమవుతుందో భవిష్యత్తు ఏమవుతుందో ఎవడు చెప్పాడు భవిష్యత్తు చెప్పగలిగిన మొనగా ఎవరు లేడు మీరు ఏదో ఊరుకుంటున్నారు ఏదో ఉడితే పై పైన ఏదో సంథింగ్ యూ కెన్ టెల్ ఆ రాబోయే ఇప్పుడు మనం మన మాన్సూన్ ప్రొడిక్షన్ లాగా ఏదో ఉద్యాయింపుగా జూన్ నెలలో వర్షాలు కొడతాయి మొదటి వారంలోనే కొడతాయి కొంచెం లేట్ అయితే ఏమవుతుంది ఏమవుతుంది రెండో వారంలో కొడతాయి అదే అవుతుంది ఇలాగ ఇలాగ ఉంటాయి ప్రొడిక్షన్స్ ఏదో కొంచెం ఉడికి బయట దూరంలో ఉంటాయి ఒకప్పుడు కొంచెం అన్కానీ యాక్యూరసీ కూడా మీకు కనపడచ్చు మన మెటీరియలాజికల్ ప్రొడిక్షన్ లాగే ఈ మెటీరియలాజికల్ ప్రొడిక్షన్ వల్ల వాళ్ళు చాలా విదూరమైన మనుషులు అండి వాళ్ళు ఇంతవరకు దేనికి కమిట్ కాదు అసలు మాన్సూన్ ఆలస్యం అవుతుందా టైం వస్తుందా వాళ్ళు ఏమన్నారంటే నేను ఫాలో అయ్యాను పది రోజుల క్రితం ఏమన్నారంటే ఇన్ టైం వస్తుందని చెప్పారు మళ్ళీ తర్వాత వన్ వీక్ ఆలస్యం అవుతుందని చెప్పారు అంటే ఎందుకు వన్ వీక్ అని చెప్పడం ఎందుకు త్రీ డేస్ అని చెప్పకూడదా అంటే వేసుకో కొంచెం కొంచెం హైయప్ సైడ్ వేసుకో బెటర్ తో వేరడాది అదర్ సైడ్ ఏదో హై అప్ సైడ్ అది వన్ వీక్ వేసుకో వన్ వీక్ ఆలస్యం అవుతుంది తర్వాత చెప్పడం మూడు రోజుల ఎక్కువ ఆలస్యం కాకపోవచ్చు ఆ వన్ వీక్ని మూడు రోజులకి తగ్గించాడు ఆఖరికి వీళ్ళు ఎప్పుడు వస్తుందో చెప్పండి అండి ఆంధ్రప్రదేశ్కి మాంసం ఏ తాగొస్తుందో చెప్పండి అండి తీరా వాడు వాడు చెప్పక లేకుండా వీడికి ఉంటుంది ఎలా ఉంటుందంటే ఆకాశము వేగావృతమై ఉండు ఇది పడక ప్రొడిక్షన్ అది ఆకాశం వేగావృతమై ఉండు అని టీవీలో చెప్పాలండి పై అలాగే ఉంది ఇప్పుడు నేను చెప్తున్నా ఇవాళ సార్ పొద్దున్నే ఆకాశం వేదావృతమై ఉండేందుకు అవకాశం ఉంది చా బాధ అలా కాదు అంటే ఎలా ఉండాలంటే నేను చూశాను కాబట్టి చెప్తాను వాడు ఏమంటాడంటే పొద్దున్నే చెప్తాడు ఈ మాట పొద్దున్నే ఎనిమిదింటికి చెప్తాడు ఏమని చెప్తాడు రాత్రి పదిన్నరకి ఐస్ ఫ్లవీస్ బిగిన అవుతాయని చెప్తాడు ఐస్ అండ్ స్నో మళ్ళీ దాని కేటగిరీ ఫ్లరీస్ అంటే చిన్న చిన్న ఐస్ మొక్కలో స్నో మొక్కలు బిగినవుతాయో పదిన్నరకి అని చెప్తాడు నేను ఎన్ని టెస్ట్ చేశానంటే పది ఇరవై ఐదుకి టక్కు గుర్తుకొచ్చి పడుకునే టైంలో అసలు లెట్ మీ సీ అని బయటకు వస్తే మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత బయటకు ఇక్కడ అక్కడ ఇంత చక్కగా ప్రెడ్ ఇచ్చేస్తారంటే మన వాళ్ళు ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది సో సో లివ్ ఇన్ ది ప్రెసెంట్ ఫలం తక్కువ పరిత్యజ్య తర్వాత మనిషి నోభూత్వా జ్ఞాని అంటే ఆత్మజ్ఞాన అభిప్రాయం కాదు వివేకినో భూత్వ ఇప్పుడు కూడా ఆరంభంలో వివేకము अदे पिपक्वे ज्ञाम अभी वर्धर चूसक इक साधक स्टेज ला लेते अलमेट महात्म ज्ञाने गुरी चा अब आ सदर्भ साधक स्टेजे ज्ञा अं विवेक ज्ञाने विवेकम गल अलमेट महात्म महात्मे अंत ज्ञा अं आत्मज्ञा गलवर इक यार ఆ జన్మ మరణ బంధం నుంచి విడి విడుదలైపోతారు అంటున్నారు అంటే అర్థం ఏమిటి అల్టిమేట్ ఆత్మజ్ఞానం అందరి నుంచి మోక్షం వచ్చేస్తుంది సో అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందుతారు కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు మార్గం వర్తమానంలో జీవించటము నెంబర్ వన్ స్వధర్మానుష్ఠానమే చేయటము అధర్మ పరిహారం చేసుకుంటూ స్వధర్మానుష్ఠానమే చేయటము అధర్మాల్ని పరిహరించాలి కామ్యకర్మాలను కూడా పరిహరించాలి కామ్యకర్మాలను దోలుకులు వెళ్ళకూడదు కామ్యకర్మాలని పరిహరించడము అంటే అది చాలా పెద్ద గ్రోత్ అది ఆ గ్రోత్ ఇంక ఇలాంటి అలాంటి గ్రోత్ కాదు సో మనిషి ఎప్పుడు కూడా కామనా భయము కలిసి ఉంటాయి రెండింటినీ విడతీయటం కూడా కామన్ ఉందంటే ఉంటుంది సో ఆ కామ్యకర్మ పరిత్యాగం అంటే మీరు చేసినట్లయితే కామనని పక్కన పెడితే భయాన్ని కూడా పక్కన పెట్టినట్టు రెండు కామన నుంచి భయం నుంచి మీరు ఎప్పుడైతే బయటపడిపోయారో మీ మనస్సు చాలా ప్రసన్నమైపోతుంది ప్రసన్నమైన మనస్సే ఆత్మ ఇంక వేరే ఏం కెరటాలు తగ్గితే అదే సముద్రం ప్రసన్నమైన మనస్సే ఆత్మ కాబట్టి ప్రసన్న చేతస్వ్యాసు బుద్ధి పర్యవతిష్టతే చిత్రమైంది ఇంకా రాలేదే మోక్షం ఇంకా రాలేదు వస్తుంది స్థిరప్రజ్ఞ లక్షణాల్లో వస్తుంది కాబట్టి మనస్సుకి ప్రసన్న జీవన్ముక్తి కాబట్టి యాడ్ సింపుల్ యా ఈ విధంగా ఆ కర్మయోగానుష్ఠానంతో జీవిస్తూ ఉంటే జన్మబంధ వి వాళ్ళు జ్ఞానం అయిపోతారు ఆ జ్ఞాన ఫలం చెప్పేస్తున్నారు జన్మబంధ వినిర్ముక్త జన్మవ బంధ జన్మబంధర్ముక్త ఇది ఏ తత్పురుష అవుతుందండి తృతీయ తత్పురుష जन्म तेना उगा जन्म बंधे नमुक्त जन्म बंधम चे विधिपे बन वैसे स्पुर जन्मये बंधम इंक वेरे बंधम लेद बंधम जन्मे बंध पुट्टे बंधम एंकंटे जन्मे मरण जन्म मरण जन्म मृत्यु मध्युदी जरा जन्म मृत्यु जरा व्याधि दुख దోష అని తెలుసు తర్వాత ఇంకోటి మధ్యలో కర్మలు చేస్తాడు ఈ కర్మలు మళ్ళీ జన్మని తీసుకొస్తాయి చక్కెట్ నడుస్తూ ఉంటాం జన్మే బంధం ఉంది వేరే బంధమేం లేదు కాబట్టి విజేతనే ఎవడైనా జన్మించాడు అంటే ఏం పెద్ద కాదు యూ హ్యావ్ టు పిటీ ద పూర్ గా పూర్ ఫైలా పాపం ఇప్పుడు ఇవాళ జన్మించాడు అనుకోండి టూ లో జన్మించాడు అనుకోండి డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతికాడు అనుకోండికోండి టూ థౌజండ్ ఎయిటీ ఫైవ్ దాకా వీడు ఈ సంవత్సరాన్ని చూడాలన్నమాట ఈ వెళ్తారో ఎంతమంది వస్తారో సో ఈ ఈ పొలిటీషియన్స్ ఎలా ఉన్నారండి పొలిటీషియన్స్ ఎంత ధాండంగా ఉన్నారంటే ఏమీ మీరు ప్రొడిక్ట్ చేయలేరు ఏమీ విశ్వాసం పెట్టడానికి లేకుండా అయితే ఆ పొలిటికల్ సిస్టమ్ అంతా కూడా హైలీ కరప్టెడ్ చెరపురుగులు పట్టేసినటువంటి వుడ్డులాగా అది దాంట్లో ఏమీ వ్యవస్థ లేకుండా అయిపోయింది అటువంటి ఈ ప్రపంచంలో వీడి పిచ్చి వీడి పూర్గా ఇప్పుడు పుట్టాడు వీడు ఇంకా ఎనభై ఏళ్ళు బతకాలి మనకి ఇంకో పది నెలకో పదిహేను నెలకో మనకు విముక్తి వచ్చేస్తుంది వీడికి ఎక్కడికి వచ్చాను విముక్తి వివరికి పిటిపీటే జన్మ బంధం విని సో ఆన్ ది అదర్ హ్యాండ్ వాడు కనుక కర్మయోగాన్ని స్వీకరించినట్లయితే ఆ బంధం అక్కడతో పోతుందంట చచ్చిపోయేదాకా ఆకక్కట్లా ఇంకా జన్మే ఉండదు జీవించి ఉండగానే ముక్తి జన్మబంధ వినిర్ముక్తంత పదం పరమం విష్ణోర్మో్యం గంతి సో ఇక్కడ శ్లోకంలో పదం గచ్చంతి అని ఉంటుంది పరమ పదమును పొందును ఈ పరమ పదము అనే మాటకున్నారా పరమపద సోపాన పదము సో పరమ పదము అంటే సర్వోత్తమైన గతి పదమును పొందాలి సర్వోత్తమైన ఫలమే మోక్షం ఆ మోక్షానికి అర్థం ఏమిటంటే పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు ఆ సర్వవ్యాపకుడైన పరమేశ్వరునితో విలీనమైపోవటం ఈ బికమ్ వన్ విత్ ద హోల్ షో దిస్ పొటెన్షియల్లీ డివైన్ నీవు ఆ పరమేశ్వరునితోటి మమేకమైపోయేటువంటి అర్హత నీకున్నది నీ స్వరూపం అదే కనుక ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ మేనిఫెస్టింగ్ ఇట్ కాబట్టి అది ఆ పని చేసేస్తే దానికే మోక్షం అని పేరు అంచేతనే ఈ మోక్షాన్ని శంకరులు శంకర భాష్యంలో సర్వత్రా కూడా విష్ణోహ పదం అని వర్ణిస్తారు ఆ మోక్షానికి పదం పేరు ఎటువంటి పదం అది విష్ణోహ పదం శివస్తి పదం అని అనరు ఆయన విష్ణోహ దృష్టిలో శివస్య పదం వేరు విష్ణోహ పదం వేరు అలాగేం కాదు ఆ భేద బుద్ధి ఉండాలి ఉన్నప్పుడే వాడు అలా సో సత్య వారు చాలా పుణ్యాత్ముడు అండి చసిపోయి కైలాసానికి వెలిదేయండి అంట అదే పక్కన ఇంకోటి విన్నాడని అనుకోండి వాళ్ళు పుణ్యాత్ముడు ఎలా కైలాసానికి వెళ్తే పుణ్యాత్ముడు అవుతాడు అలాగా అది అనాల్సింది వాళ్ళు నిజంగా పుణ్యాత్ముడైతే చసిపోయి వైకుంఠానికి వెళ్ళేడా అని మనకి ఏమైపోయిందంటే మన సమాజంలో విష్ణువు శివుడు వైకుంఠం కైలాసం ఆ రకంగా ఆలోచించడానికి మనం బాగా అలవాటు పడిపోయాం తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అలా లోటుగా పడిపోయాను దాంతో అయితే ఇదేనా అవ్వాలి లేకపోతే అదేనా అవ్వాలి కానీ ఇట్ కెనాట్ బి వన్ అనేటువంటి ఒక ధోరణ వచ్చేసింది కానీ శంకరులు భాష్యం రాసినాటికి శ్రీకృష్ణుడి గీతను బోధించినట్టికి ఈ గోడ ఏమీ లేదు అది దాంట్లో ఉండే ట్రిక్ విష్ణు అంటే సర్వవ్యాపన పరమేశ్వరస్యానర్థం మిస్టర్ విష్ణు అని కాదర్థం వైకుంఠంలో పెద్ద ఆయన ఉంటాడు ఆయనని కాదర్థం సో సర్వవ్యాపకుడ ఎక్కడైనా ఇదే మాట అంటారా విష్ణో పదం అంటారు ఆ విష్ణు అనే మాట మీకు శ్లోకంలో ఉండదు బాహ్యదారులో పెడతారు దాన్ని సర్వవ్యాపకుడైన పరమేశ్వరుని యొక్క స్వరూపమును పదం అంటే స్వరూపమును వీడు పొందుతాడు దీనికే మోక్షము పేరు మోక్షాఖ్యం ఇది మోక్ష కదా మోక్షాన్ని బోధించేటువంటి శాస్త్రము కనుక ఆ మోక్ష పదంతో దీన్నే వ్యవహరిస్తారు కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే కర్మయోగ జీవనం జీవిస్తే చాలండి మీరు యజ్ఞాలు చేయట్లేదు యాదాలు చేయక్కర్లేదు పెద్ద పెద్ద ఉపాసనలు చేయొచ్చు చేయలేకపోవచ్చు తపస్సులు చేసినా చేయకపోయినా కర్మయోగ జీవనం జీవిస్తే మీరు మోక్షాన్ని పొందుతారు తపస్సు చేస్తే స్వర్గం పొందవచ్చు కానీ కర్మయోగ జీవనం చేస్తే మోక్షాన్ని పొందుతారు మహాఫలం సూక్ష్మంలో మోక్షం ఉంటారు ఇప్పుడు కూడా మీకు ఫలము చాలా ఇంత కష్టపడితే అంత బలం వస్తుందని మీరు అనుకోకూడదు ఇంత కష్టపడితే ఇంతే ఫలం రావచ్చు చూడ్డానికి మీరు పడుతున్న పేద కష్టం ఇంతే అని అనిపించినా అంత బలం రావచ్చు ఇప్పుడు ఊక బొక్కాడు అనుకోండి ఎంత న్యూట్రిషన్ వస్తుంది బస్తాడు ఊక బొక్కినా ఏ న్యూట్రిషన్ రాదు అదే మంచి ఆస్ట్రోనాట్స్కి ఇస్తారు ఫుడ్ ఒక ట్యాబ్లెట్ లాగా ఒక బిస్కెట్ సైజ్గా ఉంటుంది ఫుడ్ అది మింగేస్తే ఇరవై నాలుగు గంటకు న్యూట్రిషన్ అంతా దాంట్లో ఉంటుంది కాబట్టి సూక్ష్మంగా ఉండాలి కర్మ అన్నది స్థూలంగా ఉంటుంది ఉపాసన సూక్ష్మంగా ఉంటుంది జ్ఞానము సూక్ష్మతమంగా ఉంటుంది కాబట్టి జ్ఞానము వాళ్ళ లభించే ఫలంలో కర్మ కర్మల ఫలము ఉపాసనల ఫలము కూడా ఇంక్లూడ్ అయిపోతుంది సుషంతడం లేదు ఎలాగా పర్వత సంక్తోదకే అలాగే ఇంక్లూడ్ అయిపోతుంది సో యావాన్ యవాన్ ఉదపానే తర్వత సంప్రతాయి తర్వాన్ సందేశ వేదేశు బ్రాహ్మణు విజయ కాబట్టి జ్ఞానం యొక్క ఫలంలో కర్మల ఫలాలు ఉపాసన ఫలాలు అన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి అది సమాచారం సో ఇప్పుడు దీనికి దృష్టాంతం ఎలాగంటే డైట్స్ ఉంటుంది ఈ వేదంలో చెప్పారు దృష్టాంతం డైట్స్ ఉంటుంది డైట్స్ వేసినప్పుడు పాచిక అంత అక్షము ఈ పాచికానే పదం అవి ఉన్నాయి తెలుగు ఉంటుంది అది అది పెద్ద అందంగా వినిపించదు వాట్ ఎవర్ అక్షము క్లీన్ సంస్కృత పరం సో ఈ అక్షం వేసినప్పుడు దానికి ఒక ఫేస్ మీద ఒక చుక్క ఉంటుంది ఇంకో ఫేస్ మీద రెండు చుక్కలు ఉంటాయి మరో ఫేస్ మీద మూడు మరో ఫేస్ మీద నాలుగు ఈ ఒక చుక్క పడింది అనుకోండి ఎన్ని పాయింట్లు ఒక పాయింట్ వస్తుంది రెండు చుక్కలు పడితే ఎన్ని పాయింట్లు వస్తాయో తెలిసిన వన్ పాయింట్లు వస్తాయి ఈ రెండు చుక్కలది ఇట్ ఇంక్లూడ్స్ ది ది అదర్ ఫేస్ కాబట్టి దానికి 3 పాయింట్లు వస్తాయి రెండు కాదు మూడు మూడు చొక్కలు పడితే ఎన్ని పాయింట్లు వస్తాయి ఆరు పాయింట్లు వస్తాయి నాలుగు చొక్కలు పడితే పది పాయింట్లు వస్తాయి జ్ఞానం అలాంటిది జ్ఞానం నాలుగు చొక్కలు జ్ఞానాన్ని మీరు పట్టుకుంటే ఉపాసన కర్మ ఈ ఫలాలన్నీ దాంట్లో ఉంటాయి ఇంక్లూడెడ్ కేవలం జ్ఞానం కర్మది రాదు అలా కర్మ ఫలం కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది అలాగా అనామయం సర్వోపద్రవరహితమి ఆమయము అంటే ఉపద్రవం ఈ మోక్షము అంటే ఇంక దాంట్లో ఉపద్రవాలు ఏమి ఉండవు నిన్న చెప్పాను మీకు ఉపద్రవాలు ఎలా ఉంటాయో మంత్రి పదవి స్వర్గ పదవి ఇంద్రి ఇంద్ర పదవి ఇంద్ర పదవి ఎలాంటిదంటే ఇంద్రుడి అంటే స్వర్గానికి వెళ్ళడం కాదండి స్వర్గాధిపతి వది స్వర్గానికి అధీశ్వరుడు ఎవడైనా ఎక్కడైనా తపస్సు చేసుకుంటే వాడు ఉలిక్కి పడతాడని మనం కథలు అంటే వీడు తపస్సు చేస్తే వాడికి ఏం కష్టం అంటే ఒకే కాలంలో రెండు ఇంద్రులు ఉండాలి ఒకడే ఇంద్రులు ఉంటారు సో కాబట్టి వీడు తపస్సు కనుక గట్టిగా చేసేసి వాడు చేసిన పుణ్యాన్ని మించిపోతే వాడు దిగిపోతాడు వీడు వచ్చేస్తాడు అధికారంలో అందుగురించి ఎవరైనా తపస్సు చేస్తుంటే వాడు ఉలిక్కి అందు గురించి కాబట్టి అంటే వాడి పదవి కూడా ఉపద్రవం లేని పదవి కాదు मोक्षम इ दा तो उपद्रव सर्वात्म भाव में उवरू आ बुद्धिशबा कीक अर्थम चुनौत इपूिशबा रुं रकाल अर्थन साधन कर्मयोग भाव तो कर्माष्ठानुनवा मार्ग में उना साधक रड़ो साधनये परिपक्व ఆత్మనిష్టలోకి వెళ్ళిపోయాడు ఆత్మజ్ఞాని రెండు లెవెల్స్ ఉంటాయని చెప్పాను కదా ఈ రెండు కూడా బుద్ధి శబ్దం చేతనే నిర్దేశించబడతాయి కాబట్టి ఇంతవరకు ఒక లెవెల్లో ఆ బుద్ధి శబ్దానికి అర్థం చెప్పి ఇంకో లెవెల్లో కూడా చెప్పచ్చు దానికి బికాజ్ నువ్వు బోట ఈక్వల్లీ రిలేట్ అదే అంటున్నాం అథమా బుద్ధియోగా ధనంజయా ఇత్యారధ్యా పరమాత్మ దర్శన లక్షణ పర్వత సంప్లతో దర్శిత అంటే శంకరులు చాలా పరిష్కృతంగా నిరూపిస్తారు ఏది కూడా అలా ఇమాజినేషన్ కు విదిలిపెట్టారు ఇక్కడ శ్లోకాల్లో బుద్ధి శబ్దాన్ని ప్రయోగించారు ఎక్కడి నుంచి ప్రయోగించారంటే బుద్ధి యో దూరే నహ్యవరం కర్మ ఆ తర్వాత ప్రారంభమైంది బుద్ధి శబ్దం ఏమనుంది బుద్ధియోగా ధనంజయ అని బుద్ధి ఉన్నది బుద్ధౌ శరణమన్ విచ్చ అని బుద్ధి వచ్చింది మళ్ళీ బుద్ధియుక్తో జాతీహ మళ్ళీ బుద్ధి వచ్చింది సో తర్వాత మళ్ళీ కర్మజం బుద్ధియుక్తాహి నాలుగు బుద్ధులు వచ్చాయి ఇవన్నీ రిలేటెడ్ బుద్ధులే ఒక శ్లోకం తర్వాత ఇప్పుడు ఈ బుద్ధికి అర్థం ఏంటి అంటే నువ్వు కామ్యకర్మల్ని విడిచిపెట్టు కప్పు పన్ను ఎలాగో మానేస్తాడు ఆ కర్మం విడిచిపెట్టు కామ్యకర్మల్ని విడిచిపెట్టు నిత్యకర్మల్ని చేసుకో సమత్వ బుద్ధితో చేసుకుంటూ ఉండు అప్పుడు నీకేమొస్తుంది అల్టిమేట్ గా అంతఃకరణ శుద్ధి అయి ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతావు అవునండి ఆ రకంగా చెప్పినాం బుద్ధి శబ్దానికి అర్థం ఇంతవరకు అంటే ఎలా చెప్పినట సాధన స్థాయిలో ఉండే బుద్ధి అని అర్థం చేశాను అంతేనా ఇప్పుడు అథవా ఆ సాధనే పరిపక్వం అయితే వచ్చేటువంటి ఆత్మ జ్ఞానమోనర్థం చెప్తుంది అక్కడి నుంచి కూడా ఇక్కడ వరకు అలా చెప్పు ఏం పర్వాలేదు చెప్పచ్చు ఎందుకంటే పరీక్షలకి బాగా చదువుతున్నావా చదువుతున్నావు ఒక నెల రోజుల తర్వాత ఏమిటవుతుంది వాడు ఫస్ట్ క్లాస్లో ఉంటాడు ఫస్ట్ క్లాస్ ప్యాస్ అయి ఉంటాయి అంతే కదా రిజల్ట్స్ వచ్చాయి కదా వాటి యాప్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ వచ్చింది అంతే విశ్వంలో మ్యాటర్ ఆఫ్ టైం కాబట్టి బుద్ధి అంటే సమత్వ బుద్ధితో స్వధర్మానుష్ఠానం చేసుకుంటూ ఉంటే కొంతకాలం ఏమంటుంది ఆత్మజ్ఞానం జరుగుతుంది విశ్వంలో మ్యాటర్ ఆఫ్ టైం కాబట్టి ఇంతవరకు మనం ఎలా చెప్పాం స్వధర్మానుష్ఠానంతో సమత్వ బుద్ధితో సాధన చేస్తున్నాడు అన్నట్టుగా చెప్పాం ఇప్పుడు సాధన చేసేసి పరిపక్కువంతో ఆత్మజ్ఞానం పొందేశాడు అన్నట్టుగా చెప్పండి పర్వాలేదు అక్కడ బుద్ధి యోగా ధనం చేయాలని మొదలుపెట్టి ఆ బుద్ధి శబ్దానికి అర్థం ఏం చెప్తారంటే బుద్ధి అనే అర్థం చెప్పండి పరమార్థ దర్శనము అంటే అహం బ్రహ్మాస్మి ఆ బ్రహ్మాత్మ సాక్షాత్కారమును పొందిన బుద్ధి నేను ఫలానా వ్యక్తిని అనేటువంటి పచ్చిన్న వ్యక్తిత్వ భావన తొలగిపోయి వాడు సర్వాత్మభావంలో ఉంటాను సర్వాత్మభావం కొత్తగా దిగుమతి చేయనక్కర్లా పరిచ్ఛిన్న వ్యక్తిత్వ భావనను నిరాకరణ చేసిస్తే చాలు ఇంకా సర్వాత్మభావానికి వేరే నిరాకర్లేదు కాబట్టి నభూమిర్ నతోయం అని ఇలాగే దశశ్లోకిలో నేను పంచభూతాలు ఏది కాదు ఇది కాదు అది కాదు ఇంకా ఇంక ఇవేమి నేను ఏమిటి చిదానందరూప శివోహం శివోహం ఓ తోట ఇంకోతోటి కేవలం అవశిష్ట ఇవేమీ నేను కాదు నేను కేవలహా వన్ వితౌట్ ది సెకండ్ బ్రహ్మాత్మను వై సోన్ అవశిష్ట బికాస్ దోన్ రిమైన్స్ మా దగ్గర మా దగ్గర కావాల్సి ఉంటే గోల్డ్ ఉందండి అలాగా నేను నెక్లెస్లో ఏమైనా ఉన్నా అదే నెక్లెస్తో ఓనీ కంకణాలా కావు ఓనీ ఏమైనా ఫారనమెంట్స్ మరి ఏదైనా ఇంకేదైనా ఆర్నమెంట్స్ లా అంటే అసలు ఆర్నమెంటే కదా కాదు ఇంకేమి ఉంటుందంటారా ప్యూర్ గోల్డ్ ఉంటుంది దట్ ఫాలో ఆటోమేటికల్ ఇట్ నీ నాట్ బి టోల్డ్ ఇన్ సో many words. ఇట్ కెన్ బి టోల్డ్ ఆల్సో కాబట్టి సో పరమాత్మ దర్శన లక్షణ ఇల్ల బుద్ధి తాను పూర్ణ ఆత్మస్వరూపుడను అనే బుద్ధి పూర్ణ ఆత్మస్వరూపుడులో అనే బుద్ధి అదేదో చాలా విడ్డూరంగా ఎక్కడి నుంచో ఫ్లాష్ లాగా వస్తుందని మీరు అనుకోద్దు ఫ్లాష్ లాగా వస్తారు అవసరం వేరే సంగతి ఆ బుద్ధి మీకు ఉన్నది మీలో అప్పుడప్పుడు ఆ బుద్ధి ప్రకటమవుతుంది ఎప్పుడు ప్రకటమవుతుందంటే మీరు మహానందాన్ని అనుభవించినటువంటి క్షణాలు ఎవకుండా ఉంటారు ఉల్లాసంగా అన్ని కేర్ అన్ని చింతలని విడిచిపెట్టేసి ఒక జోక్ వేసినప్పుడు ఉల్లాసంగా విరగబడి నవ్వేరు అనుకోండి ఆ నవ్విన క్షణం ఎంతసేపు ఉంటుంది పది సెకండ్లు ఉంటుంది పది సెకండ్లు కూడా ఉండకపోవచ్చు ఐదు సెకండ్లు ఉంటుంది దాని ముందు వీడు ఒక పరిచ్ఛిన్న వ్యక్తి అనేక చింతలు గలవాడు దాని తర్వాత అనేక చింతలు గల పరిచ్ఛిన్న వ్యక్తి ఆ మధ్యలో ఏమిటి ఆ మధ్యలో హీఈ్ నాట్ ఏ టర్సన్ ఇవన్ ఫ్రీ అని మాత్రమే కాదు అప్పుడు తర్సనే కాదు ఉంటే కేర్ ఫ్రీ అనే ప్రసక్తే లేదు కర్సన్ ఉంటే కేర్స్ అనేవి వచ్చేస్తాయి ఆ మధ్యలో వీడు హీజ్ వన్ విద్దట్ బ్రహ్మన్ కాబట్టి ఆ పరమార్థ దర్శన లక్షణ బుద్ధి అది మీతో ఉంది ఇప్పుడు సో ఇన్ఫ్యాక్ట్ ఎలా చెప్పచ్చు అంటే ఎక్స్పీరియన్షియల్లీ యు హ్యావ్ ఎవ్రిథింగ్ ఆ పరబ్రహ్మ జ్ఞానము మీకుంది కానీ అలా ఫ్లాష్ లా వచ్చిపోతుందంటే ఎందుకని అలా ఫ్లాష్ లా వచ్చిపోయింది అమావాస్య రాత్రిలో మీరుకు వచ్చినట్టు పోతుంది నిరుపొచ్చింది పోయింది తర్వాత ఏమి మీరు చేయకటమే మనం అలాంటి జీవితం జీవిస్తూ ఉంటాం అమావాస్య చేయకటి వంటి జీవితంలో ఉంటాం నేను ఫలానా వ్యక్తిని నాకు ఫలానా కామనలు ఉన్నాయి ఫలానా భయాలు ఉన్నాయి ఇదంతా సత్యం వీడు ఈ కామనలు ఉన్నాయి ఈ భయాలున్నాయి ఇవి ఎంతవరకు వాస్తవము అసలు విచారణ కూడా చేయదు విచారణ కూడా చేయకుండగా ఇవన్నీ సత్యమే అనేటువంటి మహా అజ్ఞానంలో బతుకుతూ ఉంటాడు దాంతో వీడు అనుభవ రూపంగా వీడికి ఒక క్షణంలో ఆత్మానుభవం కలిగినా అది మళ్ళీ కట్టి అయిపోతుంది ఇది ఎలాగంటే చెరువు ఉందనుకోండి అంత నాసి పట్టేసి ఉంటుంది అంత నాచే నీకు అక్కడ చెరువు ఉంది నీళ్లున్నాయని తెలీదు కానీ చేత్తో కొంచెం ఇలా తొలగించారనుకోండి ఏమవుతుంది తక్కువనే స్వచ్ఛమైన నీళ్లు కనపడతాయి నీళ్లు కనబడతాయి రిఫ్లెక్టింగ్ సర్ఫెస్ కనపడుతుంది मिले चीजे होब्बी अटंट परम दर्शन लुद्धि अभी बुद्धि ज्ञान बुद्धिंटे सर्वत संदक स्थानीय अंत ब्रह्मानंद तन युक उ అంతే కదా సర్వత సంప్రోదక స్థానియ అంటే అర్థం అవుతుంది మనం చూసాం అది తర్వాత ఇది ఎలా వచ్చింది సత్వశుద్ధి ఈ బుద్ధి ఎలా వచ్చిందండి బ్రహ్మాత్మ బుద్ధి ఈ అల్టిమేట్ జ్ఞానము బుద్ధి అంటే జ్ఞానం ఎలా వచ్చింది కర్మయోగ జుద్ధి జ కర్మయోగానుష్ఠానం చేసుకుంటే విద్యా పుట్టింది ఏమిటి పుట్టింది సత్వశుద్ధి అంతఃకరణ శుద్ధి పుట్టింది ఎప్పుడైతే అంతఃకరణము శుద్ధమైనదో దాని నుంచి ఏం పుట్టింది ఆత్మజ్ఞానం పుట్టింది అంటే సాధ్యమైపోయింది అన్నమాట అల్టిమేట్ గోల్లోకి వచ్చేసాం ఇంతవరకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసాం బుద్ధి సాధన రూపంగా ఎక్స్ప్లెయిన్ చేసాం ఇప్పుడు సాధ్య రూపంగా ఎక్స్ప్లెయిన్ సాక్షాత్ సుకృత దుష్కృతా ప్రహానాదిహేతువణా అవును ఈ బుద్ధి శబ్దానికి ఆత్మజ్ఞానానికి దారి తీసే సమత్వ బుద్ధి అని కాకుండా ఆత్మజ్ఞానమే అని అర్థం చెప్పేశారే అలా చెప్పడానికి ఏమైనా హేతు ఉందా ఉంది ఏమిటా హేతు అంటే సుకృత దుష్కృతములను రెండింటినీ కూడా ఇది త్రోసిపుచ్చుతుంది అని చెప్పారుగా ఓ వాక్యంలోను ఏమని చెప్పారు ఉభయ సుకృత దుష్కృతే పుణ్యపాపములను రెండింటినీ కూడా త్రోసిపుచ్చుతుంది అని చెప్పారు కదా అది హేతు పుణ్యపాపములను రెండింటినీ త్రోసిపుచ్చింది అంటే వాడు దేవుడైపోయాడు భగవంతుడైపోయాడు పరిచ్ఛిన్న వ్యక్తిగా ఉన్నంత కాలే